అసోసియేషన్ హైదరాబాద్ వారు సమర్పించు కదంబ కార్యక్రమం ముందుగా ఒక పాట రచన శ్రీ కిషోర్ పాడుతున్నది పులిప్రసాద్ గారు కదలబోయే కార్మి కుడా కదలబోయే కార్మి కూడా తాగోయ సా కూడా కదలబోయే కార్మి కూడా తాగుయ సాి కూడా మానవుని ముందు మాననీయ మితత్వనీ కదలబోయే కార్మి కూడా పుమనా ఉత్సాహ పుసు ఉత్సాహ పుసు భుజవాలి భజనించే భవనవునా భజనించే భవనవునా ఉత్పాదక శక్తిని భూపాలి ఉత్పాదక శక్తిని భూపాలి కదనవయ కాదు కుడా కాగా పోయే సాధికూడా కదనబోయే సాధి జగరలారణా స్వచ్ఛంగా మనసు స్వచ్ఛంగా మనసు వృంగాలి మహోదయ పుమాగములో మార్గములో పుమాగములో పచ్చకు పంగాలి ీకు పండా కదన పోయే కాదు కుడా రాగోయ సాది కూడా కదల పోయే కాదు కుడా సాగ పోయే సాధిపుడా పార్టీ బై తౌనీ మననీయమత్త కదల పోయే కాదు కుడా పాట విన్నారుగా ఇప్పుడు శ్రీ టి మోహన్ రావు గారు స్వీయ కవిత వినిపిస్తారు నాణ్యత బజార్లో దొరికే వస్తువు కాదు నాణ్యత అదే క్వాలిటీ బ్లాక్లో దొరికే దశలే కాదు ఖరీదైనదంతకన్నా కాదు ఇంటిలో వంట సరిగా లేకపోతే సిందులు వేస్తావు అక్కడ నాణ్యత బజార్లో వస్తువు ఎంచుకుంటావు అది కాదా నాణ్యత ఎక్కడో లేదు నాణ్యత నీ చేతిలో ఉంది నీ చేతల్లో ఉంది నాణ్యత యంత్రం నడిపే రీతిలో ఉంది నాణ్యత తయారు చేసే వస్తువులో ఉంది నాణ్యత మాట్లాడే మాటలో ఉంది నాణ్యత చేసే లో ఉంటుంది నాణ్యత కంప్యూటర్లో దాగిలేదు నాణ్యత దానిని కనిపెట్టే చేతిలోనూ తయారు చేసే విధానంలోనూ ఉంది నాణ్యత కర్మాగారాలకే పరిమితం కాదు నాణ్యత చేసే ప్రతి పనికి ప్రతి అడుగుకు నాణ్యత ఊపిరి కావాలి నాణ్యత ధ్యేయం కావాలి ఇప్పుడు శ్రమేకలోకం నాటిక రచన శ్రీ కిషోర్ ఇందులో శ్రీ వెంకటాచారి శ్రీ పెరియాళ్లవాళ్ళు శ్రీ ఏఆర్వి ప్రసాద్ మరియు కిషోర్ పాల్గొంటున్నారు శ్రమైక లోకం నాటిక నరంభి ఈతడైనా మనం మన లోకంలోకి కొన్ని వేళవలసిన మానవుడు అవును మిత్రమా చిరునామాకు సరిగానే చేరితమి ఈతడే కవిరాదు ఇక ఇతడి ప్రాణములు తీసుకుని పోవదమా ఏమిటిది ఇతడి ప్రాణములు ఇహలోకమును ఒకంత విడవకున్నవే మిత్రమా నరంభి ఈసారి గట్టిగా ఒక పట్టు పట్టుము ఎవరయ్యా మీరు పోలీసులా లేక హోంగార్డులా అలా కనిపించటం లేదే ఆ నెత్తి మీద కొమ్ములు నోట్లో కూరలు కాని ఒంటిపై కాకి బట్టలు ఎవరు మీరు ఎందుకు ఇలా తీసుకుపోతున్నారు మేము యమభటులం ఇక కాకి బట్టలు క్రమశిక్షణకు గుర్తుగా మీ మేము ఇటీవల నుండి ఇవి ధరించటం మొదలడిదాము మానవుడా ఇంతకు కొన్ని క్షణముల ముందు నీవు గుండెపోటుతో మరణించినావు అందుకని నిన్ను మేము మా లోకం నక్కు కొనిపోవచ్చున్నావు ఓర్ దేవుడు నేను అప్పుడే చచ్చిపోయానా ఇదేంటయ్యా నాకు ఇంకా నలభై ఏళ్లైనా నిడలేదు మొన్ననే కదయ్యా జాతకరత్నం పతంజలి చేస్త్రి నాకు నిండా నూరేళ్లు ఆయి ఉందన్నాడు నీ జాతకములతో మాకేమి పని ఈ నలభై ఏండ్లలో నీవేమి చేసేటివి సోమరి వై ముప్పొద్దులా తిని ఏమాత్రం శివపడనందువల్ల శరీరమంతా కొవ్వు పెంచుకున్నావు అందువల్లనే నేడు నీకు ఈ గుండెపోటుతో హఠాన్మరణం సమవించినది ఆ తప్పు నీదే మానవుడా ఏంటయ్యా మానవుడా మానవడా అంటూ నా మర్యాద లేకుండా మా బాబులు పెట్టిన పేరు రాజు ప్రజలు నా కవిత్వానికి మెచ్చి నన్ను కవిరాజు చేశారయ్యా ముచ్చదగా కవిరాజ అనలేరటయ్యా సరి సరి నీ అభిష్టం ప్రకారమే పిలుస్తానులే కవిరాజా సరే ఇంతకు మీరు నన్ను ఇప్పుడు స్వర్గానికేగా తీసుకుపోతున్నది స్వర్గమా ఇప్పుడే స్వర్గప్రాప్తి నీకు కలగదయ్యా కవిరాజా ముందుగా కొంతకాలం మా లోకము శ్రమించవలే ఘోరం మోసం ఇదేమిటయ్యా యమబొట్లు నేను పాపాలు చేయలేదే జీవహింస చేయలేదు అబద్ధాలు చెప్పలేదు ఏ విధమైన తప్పుడు పనులు నేను చేయలేదే పైగా దానార్ధర్మాలు చేశాను పరోపకారం అంటే ప్రాణం ఇచ్చేవాడిని కథలు కవితలు రాసి సమాజానికి మేలు చేసే కానీ ఏ కీడు చేయిందే ఇద న్యాయమయ్యా నీవు చెప్పినవన్నీ సరి కవిరాజా కానీ ఇటీవల మా యమధర్మములు మారినవి ఎన్ని పుణ్యములు చేసినను సోమరులకు బద్ధకస్తులకు పని ఎగ్గొట్టి తప్పించుకు తిరుగు పని దొంగలకు ముందుగా మా శ్రమైకలోకమున వారి తప్పునకు పరిహారం అగునంత వరకు బాగుగా శ్రమ చేసి ఆ తదుపరి స్వర్గమునకు నరకమునకు వారి కర్మఫలములను అనుసరించి పంపించడం అది నేనెప్పుడు వినలేదే అది ఎక్కడ ఉంది అక్కడేం చేస్తారు ఈ శ్రమైకలోకం స్వర్గ నరకముల దిగువన ఉన్నది మీ భూలోకము నుండి ఊర్ధలోకమునకు వచ్చిన మంచి మంచి ప్రజానాయకులు ప్రజాసేవకులు కార్మిక నాయకులు కలిసి మా అంధరం రాజు ఇంద్రుడు తదితర ప్రముఖులతో సంప్రదించి వారి సహాయ సహకారములతో నరకమునకే మరొక శాఖగా ఈ లోకమును ఏర్పరిచింది కవిరాజా ఇదిగో మనము శ్రమైక లోకమును సమీపించుతున్నాము మరల వివరించదము ఒకంతసేపు వేచిందు నరంభి డీబుంబాలము ఒక శిక్షార్హునితో ప్రవేశము కోరుతున్నాము ఇదే ద్వారములు తెరవండి కలసి మెదీ ఫలితేజ సోదరా కలసి మెదసీ పనిజ సోదరా కలసిబుని మీ దురా కలసిబుతే నీ కుదురే మీ దురా పారత కి సాధరా అధతి నధీ పనిచేయ సోదరా అనుబూలైతే బ్రహ్మాండం అనుబూలం అయిక మైతే బ్రహ్మాండం బిందు బులన్ైతే సాగరం అనుబూలన్ అయిక మైతే బ్రహ్మాండం బిందు బులన్య సాగరం గదిక పోతలి కలిసి గజబు బందివా పోతన కమి కు శ్రామకులో देश विभवा की वन लु तेजेद मे मुतृदेश विभवा की वन लु तेजेद मे मु पदिश्रम विजया की बेन मुकेदि मे मू पदिश्रम विजया की venne mukayedi memu venne mukayedi memu kanmi kulam memu sami kulam memu karmikulam memu shami kulam memu karmikulam sami kulam karmikulam कस्टिंग पन जेस्ता కలిసి సిరులు సాధిస్తాము కష్టించే పని చేస్తాము కలిసి సిరులు సాధిస్తాము కష్ట సుఖాలను కూడా ఒక్కటిగా దహిగిస్తాము కష్ట సుఖాలను కూడా ఒక్కటిగా దహిగిస్తాము कारमिकुलम में मु स्वामीकुलौ में कारमिकुलम में मु स्वामीकुलौ में कारमिकुलम स्वामीकुलौ कारमिकुलम स्वामीकुलौ ఉత్పాదన పెంచుతాము ఉసాహమి బాబు పినిగా ఉత్పాదన పెంచుతాము అభివృద్ధి ఆశయంగా అహం సలు శమయిస్తాము అభివృద్ధి ఆశయంగా సుమిస్తూసమిస్త కుల మేము స్ల మేము కార్మి కు మేము కు మేము కార్మి కు కార్మి కు ఇప్పుడు పోలోజు వెంకటాచార్య గారు తమ కవితను వినిపిస్తారు కావాలంటారా నేను కవిని కావాలని ఉంది నేనో కవిని వ్రాయాలని ఉంది ఎన్నో కవితలు కానీ ఏమని వ్రాయను పటాలు పుచ్చుకొని ఉద్యోగం కోసం ఆఫీసుల తుట్టు తిరిగే నిరుద్యోగుల గురించి వ్రాయనా రెక్కాడితే గాని డొక్కాడని బీదా బిక్కీ గురించి వ్రాయనా ఏమని వ్రాయను ఎవరి గురించి వ్రాయను వరకట్నపు పిశాచాల కూరల్లో చిక్కుకొని కలల్లోనే తీయని కలలు కంటున్న కన్నెల గురించి వ్రాయనా ఏమని వ్రాయను ఎటు చూసినా దగ మోసం అన్యాయం అక్రమం న్యాయం నిద్రపోయిందని వ్రాయనా ఏమని వ్రాయను అందనంత పైకి ఎగబ్రాకిన నిత్యావసర వస్తువుల ధరల గురించి వ్రాయనా ఏమని వ్రాయను అందుకే కలం పట్టాలంటే భయం కవిని కావాలని ఊహ ఊహగానే మిగిలిపోతుంది అందుకే కావాలంటారా నేనో కవిని కవిత విన్నారు ఇప్పుడు మరో పాట వినండి శ్రమిక జీవన సౌందర్యానికి సరియేమున్నది కార్మిక జీవిత సౌభాగ్యానికి కొరత ఉన్నది శ్రమైక జీవన సౌందర్యానికి సరియేమున్నది కార్మిక జీవిత సౌభాగ్యానికి కొరతే ఉన్నది కొరత ఉన్నది కొరతేమున్నది డేది శామికులువలు రేయి పాటు పడేది సామికులు పనిలో బాదలు మరచిపోయే దిశామికులు పనిలో బాధలు మరచిపోయే దిశామికులు శమతోనే బతుకవుతా తోనే బ్రతుక బందరు పంటలు పండిస్తారు స్థామికులు వందరు పంటలు పండిస్తారు స్థామికులు సమైక జీవన సౌందర్యానికి సరిగేదిన్నది కార్మిక జీవిత సౌభాగ్యానికి కొరతే ఉన్నది కొరతేమున్నది ప్రగతి పదంలో పయనించేది శుడు ప్రగతి పదంలో పయనించేది కార్మికుడు ప్రజలకు సంపద అందించేది కార్మికులు ప్రజలకు సంపద అందించేది కార్మికులు కృషి చేస్తూ కడవరకు కృషి చేస్తూ కడ వరకు కలసి సిరులు సాధిస్తారు శ్రామికులు కలసి సిరులు సాధిస్తారు శ్రామికులు శ్రామిక జీవన సౌందర్యానికి సరియేమున్నది కానిక జీవిత సౌభాగ్యానికి కొరత ఉన్నది కొరతే కొరతే పాట విన్నారు ఇప్పుడు కిషోర్ రాసిన ఒక ఊహా చిత్రం వినండి ఎరా బాబు ఈరోజు ఫ్యాక్టరీ నుంచి రావడం ఇంత లేట్ అయిందే ఏది నాన్న ఫ్యాక్టరీలో షిఫ్ట్ టైం రెండు గంటలకే అయిపోయింది ఈరోజు ఫ్యాక్టరీలో చిన్న గొడవ అయింది దాన్ని పరిష్కరించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది నాన్న వీడు నా స్నేహితుడు రవి ఈ మధ్యనే కంప్యూటర్ సైన్సెస్లో ఇంజనీరింగ్ చేసి వచ్చాడు రవి ఈయన మా నాన్నగారు నమస్కారం అండి నమస్తే బాబు రా ఇలా వచ్చి కూర్చోరా ఏమిటి సంగతి ఏదో గొడవ అంటున్నావు గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదనుకోండి అయినా ఈ రోజుల్లో మా కార్మికులు సాధించిన ఐక్యతతో ఎంతటి గొడవలైనా మేము తేలికగా పరిష్కరించుకోగలం అసలు ఏమైందంటే అది మా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే విభాగాల్లో ఒకటి రోజులాగే మేము పని మొదలు పెట్టే ముందు మా సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఎవరికి కావాల్సిన రా మెటీరియల్స్ వాళ్ళు అందుకున్నాం నాతో పాటు పనిచేసే కార్మికులలో ఆంజనేయులు అనే ఒక ఉన్నాడు ఆయన చాలా మంచివాడు తన పని తాను చూసుకుంటాడు అనవసరంగా వేరే వాళ్లతో మాటలు పెట్టుకోడు ఆయన కూడా తనకు కావాల్సిన మెటీరియల్స్ తీసుకుందామని చూడగా ఆయనకు కావాల్సిన పరిమాణంలో మెటీరియల్స్ లేవు స్టోర్స్ నుంచి డ్రా చేయాలి వెంటనే ఆయన ఫలానా మెటీరియల్ స్టోర్స్ నుంచి డ్రా చేయవలసిందిగా సూపర్వైజర్కు చెప్పి ఉన్న కొద్ది మెటీరియల్స్తోనే పని ప్రారంభించాడు కానీ ఒక్క గంటలోనే అతని పని అయిపోయింది అప్పుడు అతను సూపర్వైజర్ కోసం చూసి ఆయన కనిపించకపోయేసరికి ఆ పక్కనే ఉన్న స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయాడు ఆయన ఒంట్లో కొంచెం నలతగా ఉందో ఏమో ఆయన రూమ్లో కూర్చుని తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు ఆ తర్వాత కొంతసేపటికి మా వర్క్స్ మేనేజర్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు ఆంజనేయులు పనిచేసే మిషన్ రన్నింగ్లో ఉంది కానీ ఆంజనేయులు కనిపించకపోవడంతో ఆయన తన ఛాంబర్కి వెళ్ళి మా సూపర్వైజర్కు కబురు చేసి విషయం ఏంటని అడిగారు మా సూపర్వైజరు ఆంజనేయులకు కావాల్సిన మెటీరియల్స్ అందలేదని తనకు చెప్పిన విషయం మర్చిపోయి ఆంజనేలు ఎక్కడికి వెళ్ళింది తనకు తెలియదని చెప్పాడు దాంతో మా వర్క్ మేనేజర్ మిషన్ రన్నింగ్లో ఉంచి తాను వర్క్ స్పాట్ లో లేనందుకు కాను ఆంజనేయులకి మెమో పంపించారు ఇందులో ఆంజనేయులు వచ్చి సూపర్వైజర్ కనిపించాడు మెటీరియల్స్ డ్రా చేయించారా అని ఆయన అడిగాడు అప్పుడు తన పొరపాటును అర్థం చేసుకుని ఆ విషయం చెప్పడానికి మా సూపర్వైజరు వర్క్ మేనేజర్ కోసం వెళ్ళగా ఆయన ఆసరికే ఏదో పని ఉంది బయట ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయాడు కానీ ఆ మెమో వచ్చేసింది దాంతో మా ఆంజనేయులకి ఏం చేయాలి తోచక బిక్కమొహం పెట్టాడు అప్పుడు మేమంతా కలిసి మా యూనియన్ ద్వారా ఈ విషయం ఇంకా పైన అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆంజనేయులకి ఇవ్వబడ్డ మెమోను వెనక్కి తీసుకునేటట్లు చేసి మా సూపర్వైజర్ చేత ఆంజనేయులకి క్షమాపణ చెప్పించాం మంచి పని చేశారు లేకపోతే తప్పు చేసేది ఒకరు శిక్ష మరొకరికాబాబు మీరు ఏ విషయానికే ఇలా అనుకుంటున్నారు ఇదే ముందు వడ్ల గింజలో బిజెప్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాలాంటి కార్మికులందరూ తాము పడ్డ కష్టాలు తమ ముందు తరాల వారు కూడా పడకూడదని ఎన్నో ఆందోళన చేసి కార్మికుల సంక్షేమం కోసం కార్మిక చట్టాలు వంటివి ఎన్నో చేయించి మీ ముందు తరాల వారికి మార్గం సుగమం చేశారు అంటే మేము పుట్టకముందు కార్మికుల పరిస్థితి ఎలా ఉండేవంటారు నాన్నగారు అప్పటి కార్మికుల పరిస్థితి మాకు అర్థమయ్యేందుకు మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ఎదురైన ఒక అనుభవాన్ని మాకు వివరంగా చెప్పండి అలాగే చెప్తాను వినండి అది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం అని అనుకుంటున్నాను అప్పుడు నీవింకా పుట్టలేదురాబాబు నేను నీలాగే ఓ కర్మాగారంలో పనిచేశాను అప్పట్లో పనులు సులభంగానే దొరికేవి కానీ వాటిని నిలబెట్టుకోవటమే కష్టంగా ఉండేది పని మరి కష్టాంతరంగా ఉండేదిరా పని గంటలు మీలాగా ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు అప్పుడు యజమానులు జలం మరి ఎక్కువగా ఉండేది అధికోత్పత్తి కోసం అధిక లాభాలు మాత్రమే లక్ష్యంగా మా యజమానులు మా చేత గొడ్డు చాకరీ మా సంక్షేమం గురించి ఆలోచించేవారే కాదు మాకు సరైన జీతభత్యాలు ఉండేవే కాదు పరిశ్రమలో చాలా వరకు పెద్ద పెద్ద నగరాల్లో ఉండటం వలన మాకు ఉండేందుకు సరైన ఇల్లు వాకిలి కూడా ఉండేవి కాదురా అటువంటి కాలంలో నేను పనిచేస్తున్న పరిశ్రమలోనే గణపతి అనే మరో కార్మికుడు పనిచేస్తున్నాడు అతనిది పాపం గంపెడు సంసారం అతన పెద్దగా చదువుకోలేదు అతనికి ఎంతగా ఆస్తిపాసులు లేవు మాకు వారానికోసారి జీతం బట్వాడా చేసేవారు ఆ జీతం మళ్ళాంటి చిన్న కుటుంబానికి బొటాపటిగా సరిపోయేది అటువంటిది అతనికి ఏం సరిపోతుంది ఒకరోజు అతను చాలా నీరసంగా ఉన్నాడు అలా ఉన్నావేమిటి అని అడిగితే విషాదంగా ఓ వరున ఉన్నవి మామూలే ఇంకెలా ఉంటాను తిండి కొరత కదా అన్నాడు అధికారులు తనిఖీ భయం భయపడి కొంచెంసేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడు ఇంతలో అతనికి తల తిరిగిందో లేక ఒళ్ళు తూలిందో మరి అతని చేతులు రెండు పళ్ళ చక్రాల మధ్య ఇరుక్కుని పోయాయి మో వరకు నజ్జ నజ్జ అయ్యాయి ఆ పక్కనే ఉన్న నేను అది వెంటనే గమనించి ఆ మిషన్ స్విచ్ ఆఫ్వేశాను లేకుంటే అతని ప్రాణానికే ప్రమాదం వచ్చేది అతను చేయకపోతే అతని కుటుంబానికి వేరే ఆధారం లేదు అతనికి యాక్సిడెంట్ అయినందుకు అప్పటి మా యాజమాన్యం తన బాధ్యత ఏమీ లేదని తప్పుకున్నారు పైగా అతడు తాగి పనికి వచ్చాడన్నారు అంతేకాక అతని అంగవైకల్యం కారణంగా ఉద్యోగం నుండి తొలగించారు అప్పటికి మేమందరం యాజమాన్లని ఎంతో ప్రాధాయపడగా అతని కుటుంబానికి మా యాజమాన్యం ఒక నెల జీతం నష్టపరిహారంగా కాకుండా ఉదారంగా ఇచ్చినట్లుగా ప్రకటించారు అది పూర్తిగా ఇవ్వడానికి ఆరు నెలలు తిప్పారు చివరికి గణపతి తన అసక్తికు బాధపడుతూ మనోభేధతో చచ్చిపోయాడు ఆ తర్వాత అతని సంసారం వీధిన చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్లుగా చెదిరిపోయారు చాలా విషాదంగా ఉంది నాన్నగారు మీ గణపతి కథ ఇది చరిత్ర కాకూడదు బాబు ఎందుకంటే చరిత్ర పునరావృతం అవుతుందంటారు అటువంటి చెడ్డ రోజులు మరలా రాకూడదు బాబు మా తరాల వాళ్ళం మీ తరాలకు మంచి బాటను ఏర్పరిచాము మీరు ఆ దారిని వెళుతూ మరింత ప్రగతిని సాధించాలి నీ యువ ఇంజనీర్లు ఎన్నెన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసి మానవునికి ఉపయోగపడే సదుపాయాలు ఎన్నో సమకూర్చి అనాదిగా శ్రమిస్తున్న మానవ జాతికి విశ్రాంతినివ్వాలి బాబు అలా అయిన రోజు మానవుడికి ఇంక ఏ కొరత ఉండదు హాయిగా విశ్రాంతిగా కాలం గడుపుతాడు కిషోర్ రాసిన ఊహా చిత్రం విన్నారు ఇందులో పాల్గొన్న వారు మురళీకృష్ణ కిషోర్ వెంకటాచారి ఈ కార్యక్రమంలోని మీరు విన్న పాటలు రచన కొడకండ్ల పాడినవారు పులిప్రసాద్ బృందం సంగీతం సుదర్శన్రెడ్డి నిర్వహణ గురునాథ్ రెడ్డి సమర్పణ హిందుస్థాన్ కేబుల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్